ఒక్క నిమిషం వాదండి అందరికీ ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక అట్లాగే దేనికి వందనాలు ఎందుకంటే దేవుడి అవకాశం ఇచ్చినందుకు లేకపోతే ఈ సమయంలో మనం ఎక్కడ ఉంటుంది ఏం చేస్తున్నామో తెలియదు ఇక్కడ దేవిని గనపరుస్తున్నాం దేవునికి మీటింగ్ లో మనం పాలు వంచుకుంటున్నాం కాబట్టి మనం ఎంతో ధన్యులం కాబట్టి ఈ మీటింగ్ లో మొత్తంలో దేవుడు మహిమ పొందునగాక మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం మన మధ్యలో దేవి సెస్టర్ ప్రార్థన చేస్తుంది చేయండి సిస్టర్ అందరికీ ప్రైజ్లాభునామానికి మహిమ కలం ప్రార్థన చేసుకుందాం మహాగణ్యుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా సజ్జుడు అయిన గొప్ప దేవుడా నీకు వందనాలు వేసాయా కాలములు సమయములు దేవా నీ స్వాధీనం ఉంచుకున్న ప్రభా ఇంతవరకు నా తండ్రి నీ రెక్కల చట్న భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలు ఇస్తాయా అయా మరి ఈ దినమంది నా ప్రభా నీ పాదాల చెంత నా నీ మాట నా తండ్రి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చదివించుకుంటున్నాం తండ్రి దేవాని కు స్తోత్రములు నాయన వచ్చిన వచ్చిన అందరి బిడ్డలు మట్టి నా ప్రభా అయా మీకే వందనాలు ప్రభా రావాల్సిన వాళ్ళ తండ్రి త్వర త్వరగా చేయనేటట్టు సహాయం దయచేయి నా తండ్రి పాటలు ధరని మహిమ తెచ్చుకునైనా చక్కని స్వరాల బిడ్డలకు దయచేయనైనా వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి మీ నామానికి మహిమ తెచ్చుకో నా ప్రభా జుంటి తేనె ధరల కన్నా మధురమైన వెండి బంగారంలో కంటే నా ప్రభా కూరదైన నీ వాక్యం నీకు వంద నాలేసయ్యా మా అందరి హృదయాలు నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప దయచేసి అయ్యా నీటి ఎవరిని నాటబడిన చెట్టు వల్ల ప్రభా మేము నీలో నాటబడి కృపను మాకు దయచే తండ్రి నీకు వంద నాలేసయ్యా ఎంతమంది ఏ బాలతో చింతతో వేదనతో ఉన్నారనైనా ప్రతి గుండె ప్రతి కన్నీరు మీరు తుడవండి ప్రతి బాధ నుంచి నా తండ్రి గొప్ప విడుదల దయచేయని నా ప్రభా ఈ యొక్క పరిచర్లు నా ప్రభ ప్రతిభని సేవలో వాడుకొని అయినా నశించబోతున్న ఆత్మల పట్లైనా మేమందరము కలిసి నా ప్రభా భారం కలిగిన తండ్రి నీకు నమ్మకమైన వారి ఉంటకు సహాయం దయచేయి నా నీకు వంద నాలుసయా ఇచ్చిన పనుల శక్తి లాభం లేకుండా నా తండ్రి నమ్మకంగా నా తండ్రి నీ బలిష్టమైన రెక్కల నా తండ్రి మేము వదిలి ఉండే కృపను మాకు దయచేయి సహాయం దయచేసి నా నీ కృపాని అబ్దల బద్దత క్షేమాన్ని దయచేసి అది ఎంతో మీరు ఉండండి అయ్యా వాక్యం చెప్తున్నాను ఇప్పుడు నా తండ్రి శిల్వ చాట్ను మరుగు చేసి ఇప్పుడే బోరగా వాడుకో నా తండ్రి సూటిగా తేటగా స్వస్థంగా మాతో మాట్లాడి నేను నామానికి మహిమ తెచ్చుకోమని కేసు పరిశుధన వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరొకసారి పర్లేదు అదే నేను జర్నీలో ఉన్నా పర్లేదు పాడుతున్నాను కదా నేను చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ సయ్యా એ સયા એ સયા એ સયા એ સયા એ સયા મીં છે આક નીવુ ઉંદલે વયા આરા દીં છક નેનુ ઉંદલે નઈયા નેનો નામ� చావు వదిలుందలేక నిన్ను నమ్మి మాట్లేను వేరే ఎవరిని నమ్మాల నీకు నాకు మధ్య దూరం తొలగి చావు వదిలుందలేక నానందీ కోరేవాడా చై వాడా రంగము కోరేవాడాశలు పిచ్చే వాడా నిజమైన ప్రేమా నిదే నిజమైనా ధన్యత నాది ఎసయా ఎసయా ఎ As it is true, As it is true. What is up to the age of men, How does the age of doesn't feel, As it is true, while the age of doesn't feel, As it is true, during God's <Sing> beauty, హస్తములు తాజాను పశ్చాతపము కలిగే నాలో నేను పాపినీ గ్రహించగానే ఆరాధించాను నడు నీదు హస్తములు తాజానందు పశ్చాతపము కలిగే నాలో నేను పాటిన గ్రహించగానే ఈ మేలకు అలవాటై నీ పాదములు వదలాకుంటే నీ మేలకు అలవాటై నీ పాదములు వదలాకుంటే దారి All those stars, All those stars, All you love, All you love, All they enjoy, All you love, All you love, ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేనా నీ ముందర కలలే తలేను క్షమించగలిగే నీ మనసు ఓ నా ఆరాధనలో पापमलु चैतानु लेनू नीमुंगत न कलाय त्रलेन चैनि च गल गईनी मनसु ओदाचिनदी नारद मलो नारिदयु नीतोंदी नीकू वेरय मनले ननी नारुदयम नी तोंदी नीको वेराई बनले ननी फातिसै चदनीत्यमु निन्ने कलिगु नन्दकु येशया येशया येशया येशया येशया येशया నేను చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా అలా థ్యాంక్ యూ బ్రదర్ సిస్కర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్లాడు మీ అందరికీ వందనాను ప్రార్థన చేసుకుందాం యేసు క్రైస్తునామం కూడి మీ అందరికీ నా శుభాభి వందనాలు క్రైస్తలాడ్ చర్యలు ఇచ్చుకుంటున్నా ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము వాక్యం ధ్యానం చేసుకున్నాము మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వ శక్తిమంతుడా మా ఏసయ్య ఈ బంగారు పాదాలకు వందనాలు స్తులు స్తోత్రాలు నాయనా ప్రభా ఈ దినం వరకు నాయన మమ్మల్ని సజీవులక్కులో ఉంచి నా తండ్రి అయ్యా కంటికి రప్పవలే మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై నీకు అది వందనాలు అయ్యా సజీవులకులో మమ్మల్ని మీరు ఇచ్చిన ప్రభా ఈ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ వందనాలు తండ్రి అయ్యా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకొని నా ప్రభా అయ్యా మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే నీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకున్నాం ప్రభా బాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం ప్రభా పరిశుద్ధుడా మీరుండి మాట్లాడండి నాయన మన తలంపున ఆలోచనలన్నీ కొట్టివేయండి పరిశుద్ధాత్మ దేవా మీరుండి మాట్లాడండి ప్రభా నీ ఆత్మ నడిపింపద ఇచ్చేయండి ప్రభావ ప్రతి ఒక్క సైతం ఆటంకాలన్నీ తొలగించండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి దయగాలు తండ్రి ప్రేమ దేవా నీకే స్థుతులు స్తోత్రాలు రాయనా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ఏసయ్యాన్ని ఆస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మొదటి కొరింది ఐదో అధ్యాయం మొదటి కొరింది రెండో అధ్యాయము ఐదో వచనంలో మొదటి కొరింది రెండో అధ్యాయము ఐదో వచనంలో మీ విశ్వాసము మనుషులలో జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్త ప్రకటించినను జ్ఞానము జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్ దుష్టంతలములనే వినియోగ పరిస్థితిని రంటున్నాడు మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదంట మన విశ్వాసము ఈ లోక జ్ఞానమును మనం ఈ లోక జ్ఞానమును అనుసరించి మన మనము ప్రవర్తించకూడదంట దేవుని జ్ఞానమును మనము పొందుకోవాలంట మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఉండవలను అని ఇక్కడ పరిశుద్ధ పావులు ఇక్కడ మాట్లాడుతున్నాడు మన విశ్వాసము ఎవరి మీద ఉండాలంటే ఈ లోక జ్ఞానమును మనము ఈ లోక జ్ఞానం మీద మనసు ఉంచకూడదంట ఈ లోక మనుషులు ఈ లోక డాక్టర్స్ కానీ ఏమంటారంటే నీకు ఇదిగో ఈ పలానా వ్యాధి ఉంది నీకు నీకు ఇట్లా అవుతుంది నీకు ఆపరేషన్ చేయాలా నీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని వాళ్ళు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని చెప్తారు మనమైతే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదంట నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఉండవలనని ఉండవలనని చెప్తున్నాడు నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానము జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతరములనే వినియోగించి తిని మనం ఏది మాట్లాడినా సువార్త ప్రకటించినా కానీ మాట్లాడినా కానీ మనం ఏది ఆధారం చేసుకుండాలంటే దేవుని శక్తిని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతరములనే వినియోగించి ఇక్కడ అపుసులైన పౌలు కూడా అంటున్నాడు నేను మాట్లాడినా సువార్త ప్రకటించిన నా సొంత మాటలు నేను ఉపయోగించలేదు తీయని మాటలు చెప్పి నేను మాట్లాడలేదు కానీ దేవుని శక్తిని పరిశుద్ధాత్మను నేను పరిశుద్ధాత్మ పొంది దేవుని జ్ఞానము పొంది మీకు సువార్త దేవుని శక్తి పొంది నేను సువార్త ప్రకటించిన నా సొంత మాటలు ఏది కూడా నేను చెప్పలేదంటాడు తీయని మాటలు నేను వినియోగించలేదని అంటాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు ఇక్కడ పౌలు కూడా పరిపూర్ణులైన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించడానికి ఆయన పంపబడుతున్నాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాడు అది ఏ జ్ఞానం అంటే దేవుని గురించిన జ్ఞానము ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైనది కాదంట ఆ జ్ఞానము లోక జ్ఞానము కాదు నిరక్తులై పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము ఈ లోక జ్ఞానము వ్యర్థమైపోతుంది ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం దేవు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం కాబట్టి ఈ లోక జ్ఞానమును నేను గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఆయన సువార్త పరిచర్య చేస్తున్నా కానీ ఈ లోక జ్ఞానమును అనుసరించి ఆయన ఏది కూడా చేయటం లేదు దేవుని పశుధాత్మ దేవుని శక్తి పొందుకొని ఆయన సువార్త ప్రకటన చేస్తున్నాడు దేవుని జ్ఞానమును దేవుని జ్ఞానం ఎట్లా ఉందంట మర్మమైనట్లుగా బోధించుచున్నాను బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను దేవుని జ్ఞానము ఎట్లా ఉందంటే మర్మంగా ఉందంట పర్లోక రాజ్యం కూడా మర్మంగా ఉందంట ఆ పర్లోక రాజ్యము కనుక్కునే వాళ్ళు తక్కువ మంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ముందుగానే దేవుడు దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండ తెలిసి ఉండిన మహిమ స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయుందరు వాళ్ళకు ఈ లోక ఈ లోకస్తులకు నిజంగా దేవుని జ్ఞానము లేదు ఈ లోక జ్ఞానము ఉందంట అప్పుడు యూదులకి దేవుని జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళకు జ్ఞానం ఉంటే మహిమా స్వరూపియ ప్రభువుని సిల్వేయకపోయి ఉందరు ఆ జ్ఞానం వాళ్ళకి ఎట్లా ఉందంట ఆ పనులోక జ్ఞానము వాళ్ళకు మరుగు దేవుడైతే ఆయన ఆయన ఏర్పరచుకున్న వాళ్ళకి మహిమ నిమిత్తము జగత్ ఉర్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు ఎవరైతే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడో వాళ్ళు మహిమపరచడానికి ఆ పర్లోక జ్ఞానము దేవుడు ఆయన ఎరిగిన వారికే ఇస్తాడు ఇంకా దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచినో అది కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషులే హృదయంనకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది దేవుడు తను ఆయనను ప్రేమించ వారికి దేవుడు గొప్ప మేలు దాచిపెట్టి ఉన్నాడు అది కంటికి తనపడదంట చెవికి వినబడలేదు మనుషుల హృదయంనకు గోచరము కాదు ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది మనము ఆ పర్లోక పట్టణంలో ఆ బంగారు వీధులలో పన్నెండు రత్నాలు ముత్యాలతో దేవుడు కట్టినా పన్నెండు పునాదురాళ్ళతో ఆ బంగ పట్టణం పర్లోక రాజ్యము దేవుడు కట్టిండు కాబట్టి మనకు నిరీక్షణ ఉంది అది మనం కంటితో మనం చూడకపోయినా మనము విశ్వాసిస్తున్నాము మనము నమ్ముతున్నాం ఇంకా గొప్ప విందు దేవుడు మనకు పర్లోకంలో యుగ యుగాలు పాటు ఉండుటకు దేవుడు మనకు ఇచ్చిండు అంట ఇంకా జీవజల నదులు జీవజల జీవ వృక్ష ఫలాలను తింటూ ఇంకా జీవ జీవజల నదులు తాగుతూ నిత్యము ఆ ప్రభు సన్నిధిలో ఉండటకు దేవుడు ఆ పరలోక జ్ఞానము మనకు ఇచ్చిందంట అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు తను ప్రేమించి వారికి ఏమి సిద్ధపరిచినో అది కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయముకు కూడా వాళ్ళకు ఈ లోకస్తులకు హృదయము గోచరము కాలేదంట కాబట్టి వీళ్ళు ఏసుప్రభు అంటాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు మనం ఆత్మలో ప్రభుని చూస్తున్నాం అనుదినము మనం పశుధాత్మ పొందుకొని దేవునితో మనము సంభాషణ చేస్తున్నాం దేవునితో మాట్లాడుతున్నాం దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఇంకా అన్యులైతే వాళ్ళు కనపడిన కండ్లకు కనబడిన వాటి మీదనే విశ్వాసము పెడతారు కాబట్టి ఆ పరలోక జ్ఞానం దేవుడు మరుగుపరిచిందంట మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు దేవుడైతే మనకు ఆయన ఆత్మ తన ఆత్మ వలన ఉన్నాడంట ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా మనకు పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో ఎవరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు ఒక మనిషిని గురించి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే మనుషులకే తెలుస్తుంది పలాని వ్యక్తి ఎలాంటి వాడని మనుషులకే అట్లనే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మ పొందిన వారికే ఆ దేవుని సంగతులు తెలుస్తాయి అంట రెండు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి ఎవనికిని తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనిటకై మనము లోక లౌకిక ఆత్మను కాక దేవునియత్తు నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము మనము ఈ లోక ఆత్మను మనము ఈ లోక జ్ఞానము మనము పొందలేదంట లౌకిక ఆత్మను మనము పొందలేదంట దేవుని నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసు ఆత్మ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మీకు బోధించుచున్నాము ఇక్కడ పౌలు అంటున్నాడు మేము మనుషుల మనుషుల జ్ఞానం ప్రకారంగా మనుషుల జ్ఞానం ప్రకారంగా మేము మీకు బోధిస్తలేము పరలోక పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క సంగతులు మీకు బోధిస్తున్నాను అంటాడు కానీ అక్కడ యూదులు నమ్మటం లేదు ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అది అతనికి వెర్రితనముగా ఉన్నది ప్రకృతి సంబంధి అయిన దేవుని సంగతులను ఆలోచించడంట ఈలోక మనుషులకి దేవుని ఆత్మ విషయములను పర్లోకం పరలోకం ఉందంటే వాళ్ళు నమ్మరు దేవుడు ఆత్మ ఆత్మస్వరూపిగా ఉన్నాడంటే వాళ్ళు నమ్మరంట ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని సంగతులను వాళ్ళు నమ్మరంట అంగీకరించరంట అవి వాళ్ళకి ఎట్లు ఉన్నాయంట వేరితనముగా ఉన్నది అవి ఆత్మానుభవం చేత అది ఆత్మానుభవం చేతని వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఎవరు దేవుని ఆత్మ పొందుతుండ్రో వాళ్ళకే ఆ ప్రత్యక్షతలన్నీ దేవుడు బయలుపరుస్తా ఉంటాడు కానీ ఈ లోకస్తులకు అది వెర్రితనంగా ఉంటుంది వాళ్ళకు అర్థము కాదు కాబట్టి ప్రకృతి సంబంధి వాడు దేనిని కూడా గ్రహింపజాలడంట వివేచింపజాలడంట ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ అవి అతని ఎవని చేతనైనను వివేచింపబడడు ఆత్మ సంబంధి అయిన వారికి అన్ని దేవుడు వివేచన శక్తి దేవుడు ఇస్తాడంట అన్ని తెలుసుకోగలుగుతారు ఏది మంచో ఏది చెడో అని దేవుని పరిశుద్ధాత్మబంధనం అన్నిటినీ వివేచిస్తారంట దేవుడు చెప్పే ప్రతి మాటలు కూడా అంగీకరిస్తారంట ప్రకృతి సంబంధి ఏ మాటలు చెప్పినా కూడా దేవుని మాటలు దేవుని దగ్గరికి వాళ్ళు రారంట ఇక్కడ మత్య సువార్త దేవుని సంబంధి కాని ఎంత దేవుని మాటలు చెప్పినా కూడా వాళ్ళు వాటిని అంగీకరించరంట నూకా సువార్త ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకై ప్రయత్నము చేసిరి కానీ జనులు గుంపుగూడి ఉన్నందున వానిని లోపలకు తెచ్చుటకు వల్ల పడకపోయాను గనక ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను ఏసు ఎదుట వారి మధ్యను వాని దించిదిరి ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమింపుడి ఉన్నవని చెప్పుట పనితో చెప్పగా శాస్త్రులను పరిచయలను దేవదూషణ చేయిచున్న ఇతడెవడు దేవుడు అక్కడే తప్ప మరి ఎవరు మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించు కొనసాగిరి ఇక్కడ యేసు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అక్కడ వాక్యము చెప్తా అయితే కొందరు మనుషులు ఏం చేసిండ్రంటే ఒక పక్షవాయువు గల ఆయనని యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టి ఏసుప్రభు కాడికి తీసుకురావాలని చూసిండ్రంట కానీ అక్కడ జనాలు ఇంటి నింద జనాలు ఉండేలా తీసుకురాలేకపోయిండ్రు కానీ ఏసుప్రభు ఉన్న చోటకి పైన పెంకులు విప్పి ఆ మంచంతోనే ఆయనను యేసుప్రభు ముందకి ముందుకి దించిండ్రంట దించినప్పుడు యేసు ప్రభు వాళ్ళ విశ్వాసమును చూస్తున్నాడు యేసు ప్రభు వీళ్ళకి ఎంత విశ్వాసము ఉంది నేను స్వస్థపరచగలను వీళ్ళు నమ్ముచ్చున్నారని చెప్పి ఆ మోసుకొనిచ్చిన నలుగురు విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు అయితే అక్కడే దేవుడు ఏమంటున్నాడంటే ఏసు ప్రభు వీని పా ఆ గలవానితో అంటున్నాడు వీని పాపములు క్షమించట సులభమా వీని స్వస్థపరచటాన్ని లేచి నీ పరుపెత్తుకొని నడుమని సులభమా ఏది సులభము అని అక్కడ యూదుల్ని అక్కడ ఉన్న కూడి ఉన్న వాళ్ళు లేచి నడవము నడవటము సులభమే పాపములు క్షమించబడటము అంత అంత సులభము కాదు ఎందుకంటే జన్మ కర్మ పాపములు ఈ సృష్టి ఆరంభం నుంచి ఉన్న పాపములు పోవాలంటే అది సులభమైన కాదు కానీ యశు ప్రభు మన ప్రతి పాపములు కూడా దేవుడు క్షమిస్తున్నాడు జన్మ పాపములు పుట్టినప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్క పాపములు కూడా దేవుడు తీసివేస్తుడు ఆ పక్షవాయవాలు వాణిత అంటున్నాడు లేచిని పరిపెత్తుకొని నడువుట ఏది సులభము మనుష్య కుమార్కి పాపములు క్షమించటకు అధికారం కాలదని చెప్తున్నాడు అయితే వీళ్ళు ఇక్కడ నమ్ముతలేదు ఈయనెవరు దేవుడు అక్కడే కదా పాపంను క్షమించేది ఆయనను ఎట్లా చూస్తున్నారంటే మనుషుల్లాగానే చూస్తున్నారు దేశప్రభుని మనుషుల్లాగానే చూస్తున్నాడు మరి మనిషి ఎలాగా ఒక మనిషిని స్వస్థపరచగలడు దేవుడే కదా స్వస్థపరిచేది వాళ్ళు నిత్యము చూస్తూనే ఉన్నారు ఏసు ప్రభు కుంటి వారిని బాగు చేస్తున్నారు కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు అన్ని చూసుక క్రియలు అన్నీ ఉన్నారు కానీ ఒక మనిషి ఇన్ని చూసుక క్రియలు ఎట్లా చేస్తాడని వాళ్ళకు ఆ జ్ఞానము లేదు ఆయన ఇంకా ఆయన యేసు ప్రభుని ఏమనుకుంటున్నాడు ఈయన మరియమ్మ కుమారుడు కాదా ఏసేపు వీళ్ళ నాన్న వీళ్ళ అన్నల దమ్ములు మన మధ్యలో ఉన్నారు కదా ఈయనకి ఈయనకి ఇంత జ్ఞానము ఎట్లా వచ్చింది ఆయన వాళ్ళు లేఖనములను వాళ్ళు చదువటం లేదు లేఖనములు వాళ్ళు గ్రహించటం లేదు ఒక మనిషి ఇన్ని రోగాలను చంద్ర ఊచ చేయగల వారిని పక్షవాయగల వారిని ప్రతి కూడా వేసు స్వస్ స్వస్థపరుస్తున్నాడు చనిపోయిన వారిని లేపుతున్నాడు ఒక మనిషి ఎలా చేయగ చేయగలని ఈయన దేవుడని వాళ్ళకు ఆ జ్ఞానము వాళ్ళకు లేదు వాళ్ళు నేత్రాలు మోయబడ్డాయి వాళ్ళకు ఆ జ్ఞానము అనుగ్రహించబడలేదు కానీ మోసుకొని వచ్చిన వాళ్ళకు దేవుడు వాళ్ళ విశ్వాసము ఉంది ఎందుకంటే ఈయన చేయగలడు ఈయన దేవుడని వాళ్ళు నమ్ముచున్నారు కానీ ఈ యూదులు ఆయనను అంగీకరించలేకపోతున్నాడు అంగీకరించలేకపోతున్నారు ఆయనను మనిషిగానే చూస్తున్నాడు ఇక్కడ అందుకంటాడు సుప్రభు నీవు లేచి నీ పలుపు ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమ పరచు తన ఇంటికి తన ఇంటికి వెళ్ళను అందరూ విశ్లేయం నేడు గొప్ప వింతలు చూచితి దేవుని మహిమపరచు భయముతో నిండుకొనిది కానీ గొప్ప కార్యాలు మనము గొప్ప కార్యాలు ఎవరు చేయగలరు దేవుడే చేయగలరు కానీ వాళ్ళకు ఆ జ్ఞానము కనుమరుగైపోయింది ఆ జ్ఞానం లేక వాళ్ళు ప్రకృతి సంబంధులైన మనుషులు కాబట్టి ప్రకృతి సంబంధులుగానే ఆలోచిస్తున్నారు అదే మొదటి కోరింది ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అంటారు గురించిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువను గురించిన వార్త అంట యస్సు ప్రభు శిలువలో ప్రాణము పెట్టిండు మన ఆయన రక్తం కార్చిండు ఆయన ప్రాణం పెట్టిండు మన పాపల నిమిత్తము మనల్ని బ్రతికించడానికి ఆయన శిలువ మరణించిండు మన పాపములన్నీ ఆయన మోసిండు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కానీ ఇక్కడ అంటున్నాడు శిలువను గురించిన వార్త నశించచ్చున్నవత వారికి వెర్రితనం అంట నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మనం రక్షణ పొందినం కాబట్టి దేవుని శక్తిని ఆయన పునరుద్ధాన శక్తిని మనము పొందుకుంటున్నాము పరిశుద్ధాత్మను పొందుచున్నాము ఆయన పోలికగా మనము మార్చబడుచున్నాము ఏసు ప్రభు ఆయన ఈ లోకంలో యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ యొక్క పర్లోక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ యొక్క మనము రూపాంతర అనుభవంలోకి మనము వెళ్తాం దేవుని రాకడుకు మనము మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది అది కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఈ మాటలు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఈ లౌకిక ఆత్మను ఎరగలేదంట శిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం అంట రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇంకా ఇందు నిమిత్తమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేత్తును వివేకుల వివేకమును శూన్యపరుతును ఈలోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం అంట ఇక్కడ అంటున్నాడు ఇరవై అధ్యాయంలో మొదటి మొదటి అధ్యాయం ఇరవై ఆరు సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో రెండు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేటకు లోకంలో నీచలైన వారిని తునికరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్న ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు చేసునందున్నారు కాబట్టి ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనం ఇక్కడ మీలో దేవుడు గనులను ఏర్పరచుకోలేదంటున్నాడు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంట వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట నీచులైన వాడు తునికరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట చదువు లేని పామరులను దేవుడు ఏర్పరచుకున్నాడు పేతురైతే ఆయనకు చదువు లేదు కానీ ఆయన శక్తిని పొంది లోకమంతా అపోస్తులు పన్నెండు అపోస్తులలో ఎవరు ఒక పౌలు ఒక్క బాగా చదువుకున్నా చదువుకున్నాయన పేతు కూడా అంత చదువు లేదు వీళ్ళు చేపలు జాలర్లు అయినా కానీ పర్లోకంలో పన్నెండు పునాదులు వేసిండు ఇరవై నాలుగు పెద్దలు అప్పసులలు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు అలాగా దేవుడు ఈ లోకంలో చదువు లేకపోయినా కానీ దేవుడు ఆ పర్లోక రాజ్యం ఇచ్చిన దేవుడు ఇష్టపడి ఆయన ఏర్పరచుకున్నాడు అది మొదటి పడింది నాలుగో అధ్యాయం ఇలాగునా నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం ఇలాగు క్రీస్తు సేవకుల దేవుని మర్మం విషయంలో గృహ నిర్వాహకుల ప్రతి మనిషిడు మమ్మను భావింపవలను మరియు గురు గృహ గృహ నిర్వాహకములలో ప్రతి వాడును నమ్మక నమ్మకమైన వాడై ఉండట అవశ్యము ఇక్కడ మనమందరము యేసు గృహ నిర్వాహక పనిలో మనమందరము ఉన్నామంట అయితే మనం ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలంట ఇక్కడ మాత మర్యాను మనము చూస్తున్నాం మార్త ఏం చేస్తుంది మరియా ఏం చేస్తుంది యశ్ ప్రభు ఆధార్ కార్డు కూర్చొని యశ్ ప్రభు వాక్యము దేవుడు చెప్తున్న మాటలన్నీ ఆమె వింటా ఉంది అయితే ఏసు ప్రభు దగ్గరే ఉంది కానీ మార్తాకు ఆ అనుభవము లేదు ఈ లోక జ్ఞానము ఆమెకు కానీ మరియాకి పరలోక విషయాలను తెలుసుకోవాలా ప్రభు మార్గం తెలుసుకోవాలా ఆ పరలోకానికి వెళ్ళాలని శ్రద్ధగా ఉంటుంది మాత అయితే ఈలోక విషయాలను ఇంటి పనిని వంట పని ఏసుప్రభుని ఎట్లా సంతోషపరచాలా ఎట్లా వండి పెట్టాలా ఎట్లా పరిచర్య చేయాలా ఈలోక విషయమైన విషయాల మీద ఆమె మనసు పెట్టుకొని అలాగే అలాగే ఆ సంసం కూడా దేవుడు ఎంతో ఘనమైన పాత్రగా ఇస్రాయేల్ సైన్యాధిపతిగా దేవుడు గొప్ప వ్యక్తిగా ఆయనను పెడితే ఆయన ఏం చేసిండు వచ్చిన పని మర్చిపోయి వేషులతో సాంగత్యం చేసి తన పరిశుద్ధాత్మను శక్తిని పొందుకో పోగొట్టుకున్నాడు అయితే ఇక్కడ విష్కరియత్ యూధ కూడా ఏసు దగ్గరే ఉంటున్నాడు ఏసు ప్రభు చెప్పే మాటలన్నీ వింటున్నాడు ఏసుప్రభుతోటే ఉంటున్నాడు కానీ ఈయన ఆ డబ్బు సంచి మీదనే ఎప్పుడు ఆ డబ్బులు సంచే చూస్తున్నాడు ఏసుప్రభు వాక్యం మీద ధ్యానము మనసు పెట్టటం లేదు ఎప్పుడు ఆ డబ్బులు వచ్చే కానుకలు తీసుకోవాలా వాడుకోవాలా డబ్బు మీద ఆయన ఆ మనసు అంతా ఆయన ఆ డబ్బు మీద ధనం పెట్టిండు యేసు ఏం బోధ చేస్తున్నాడు యేసు ఏ కార్యాలు చేస్తున్నాడు అవన్నీ చూస్తున్నాడు కానీ ఆయనకు ఆ కనుమరుగైగా ఉంది దేవుడు ఆయనకు ఆ డబ్బు మీద మనసును కాబట్టి యేసుప్రభుని ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేండు కానీ ఏసు ప్రభు శక్తిని ఆయన బలముని ఆయన ఎవరు అని తెలిసి ఉంటే ఆయనకి యూదా శిస్కార్యతికి అసలు అప్పజెప్పేవాడు కూడా కాదు కానీ నిత్యము అందుకే యేసుప్రభు అంటాడు మీరు నిత్యము వినిచిందరు కానీ చూస్తుండరు కానీ గ్రహింపకుండా ఉంటారు కాబట్టి మనం రోజు దేవుని వాక్యం వింటున్నాం ప్రతి ఒక్కర్లో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు ప్రతి ఒక్కరిలో ఉండి కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాం మనము ఆశతో దేవుని ఈ దినం దేవుడు నాతో మాట్లాడతాడు నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది దేవుడు నాకు అవకాశము ఇచ్చిండు ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిండు గొప్ప గొప్ప ఈ లోకంలో లేరు ప్రభా నువ్వు నన్ను సజీవులెక్కలో ఉంచావు నాకు ఈ దినాన్ని ఇచ్చావు మనము దేవుల్లో సిద్ధపడుతున్నామా దిన దేవుని వాక్యం చేత మనల్ని మనము శుద్ధి చేసుకుంటున్నామా అని మనము మనల్ని మనము పరీక్షించుకోవాలన్నమాట పరీక్షించుకోవాల అందుకే అంటాడు మనల్ని మనము విమర్శించుకుంటే న్యాయ తీర్పులోకి రాము అంట మనము పరీక్షించుకొని మనం దేవుని బాక్యము వింటున్నాము దాని ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామా ఎంతవరకు దేవుళ్ళు నమ్మకంగా మనము ఉంటున్నామని మనల్ని మనము పరీక్షించుకోవాలంట పరీక్షించుకోవాల ఆ పునాది మీద మనము కట్టబడాలంట ఇక్కడ సవులను కూడా చూస్తున్నాము దాబీధిని కూడా మనము చూస్తున్నాం సవులైతే దేవుడైతే ఏదైతే అన్నిటినీ నాశనం చేయమని చెప్తే ఆయన మంచి మంచి పశువులను అన్ని తెచ్చుకుంటాడు ఆయన దేవుని మాటకు పెడ చెవి పెడతాడు మీ శత్రు శాసము ఏది మిగిల్చి ఉండకూడదు మొత్తంను హతం చేయమంటే సవులు వాటిలో సపితమైన వాటిని తెచ్చుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకో తెచ్చుకుంటాడు దావిధైతే దేవుని హృదయ అనుసారుడు కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ప్రతి ఉదయ కాలంన రోజుకు ఏడుమార్లు ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటున్నాడు మనం కూడా ఈ లోకంలో మనము దేవునికి ఘనమైన పాత్రగా ఉన్నామా ఘనం ఘనహీనంగా మనం ఉన్నామని మనంలో మనము పరీక్ష చేసుకోవాలంట రోజు మనం వాక్యం వింటున్నాము ఆ వాక్యం ప్రకారంగా మనము జీవిస్తున్నామని మనల్ని మనము విమర్శించుకోవాలంట యగ్రంథము ఈ ప్రజలు నిత్యము చూస్తుంటారు కానీ చెవులార వింటుంటారు కానీ గ్రహింపకుండా ఉంటారు అని వాక్యంలో మనం చదువుతున్నాం కానీ చదువుతున్నాము అలాగా మనం ఉండకుండా దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చిండు కాబట్టి మనము సిద్ధపడే సమయం కాబట్టి మనము దేవుని రాకడకు మనము మనల్ని మనము సిద్ధపరచుకోవాలంట ఏసు ప్రభు రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందిందో మనకు కూడా ప్రభు రాకడా మనం కూడా రూపాంతరము చెందుతామంట ఈ మహి ఈ మట్టి శరీరం పోయి మట్టి మహిమను మనం పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం కాబట్టి దేవుని స్వరూపంలో మనము మార్చబడతామంట ఈ మట్టి దేహము మహిమ శరీరంగా మార్చబడుతుందంట అలాంటి అనుభవంలో మనము మనము రావాలంట మనము దేవుని వింటున్నాము వాక్యం మన పనులలో మనము ఉండకుండా దేవుక్యం ప్రకారంగా మనము సిద్ధ మనము సిద్ధపాటు చేసుకోవాలంట విషయాగ్రంథము నలభై ఐదో అధ్యాయము నాలుగో వర్షంలో నా సేవకుడైన యాగోగు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇస్రాయేల్ నిమిత్తము నేను నే నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకున్నప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి తిని నేను ఎగోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు అంటున్నాడు ఏడో ఏడో క్షణంలో కూడా నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే ఎగోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను ఇక్కడ పేరు పెట్టి నా నిమిత్తము యాకోబు నిమిత్తమును నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తమును నేను ని నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నీకు విరుదులిచ్చి తిని మనము ఫస్ట్ స్టార్టింగ్ లో దేవుణ్ణి మనము ఎరగలేదు అసలు దేవుడు మనకు తెలిసేది కాదు దేవుడు మనతో మాట్లాడుతుంటే కూడా నమ్మే వాళ్ళం కాదు అంతగా అంతగా మనకు తెలియదంట మనం దేవుడిని ఎరుగనప్పటికీ కూడా దేవుడు మనకు బిరుసలిచ్చిండంట ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఆయనను పూర్తిగా మనం తెలుసుకోలేదు ఆయన ఆయన పరాక్రమశాలి గొప్ప కార్యాలు చేయగల దేవుడు ఇక్కడ వెలుగును సృజించిన దేవుడు అంధకారమును సృజించిన దేవుడు సమాధానకర్తను కీడును కలుగజేయవాడును నేనే హేభోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను అన్నిటికీ సృష్టికర్త కాబట్టి అన్నిటినీ కలుగజేసిండు దేవుడు కానీ అన్నిటినీ దేవుడు కలుగజేసిండు అంత గొప్ప దేవుడిని అంత ఘనంగా మనము దేవునికి మనము ఆరాధన చేస్తున్నామా దేవుడిని మనం ఎరుగనప్పటికీ కూడా దేవుడు మనకు బిరుదులు ఇచ్చిండట ఏం బిరుదులు ఇచ్చిండు అంటే బహుమానము మనకు గిఫ్ట్ ఇస్తున్నాడు మొదటికి వెళ్ళింది పన్నెండో అధ్యాయము నాలుగో వచనంలో కృపాపురములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే మరియు పరిచర్యలు నానా ఉన్నవి కానీ ప్రభు అక్కడే నానా కార్యములు కలవు కానీ అందరిలోనూ జరిగించే దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది ఇక్కడ అంటున్నాడు మనకు దేవుణ్ణి మనము మనం అంత పూర్తిగా దేవుని తెలుసుకోకపోయినా కానీ దేవుడు మనకు బిరుదులు ఇచ్చిండంట ఇక్కడ కృపావరములు మనకు ఇచ్చిండట ఆయన వరాలు మనకు ఇచ్చిండు ఆ కృపవరాలు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప దేవుడు ఒక్కొక్క వరాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరాలు దేవుడు ఇస్తున్నాడంట మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కటే ఒక్కడే అందరినీ అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు ఇచ్చిందట కొందరికి స్వస్థత వరం ఇస్తున్నాడు కొందరికి పరిశుద్ధాత్మ శక్తి ఇస్తున్నాడు కొందరికి స్వస్థత వరాలు కొందరికి అన్య భాషలు కొందరికి దయ్యాలు ఎలాగొట్టే వరాలు అన్ని కృపా వరాలు దేవుడు మనకు బిరుదులుగా ఇచ్చిందంట ఎందుకు ఆయనను మనము మహిమపరిచి ఆయన సేవ మనము చేయాలని దేవుడు మనల్ను మనకు రక్షణ అలంకారము దేవుడు మనకు ఇచ్చిందంట ఎలైనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఆత్మ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును మరి ఆత్మ వలన విశ్వాసమును మరి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచ వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు మరి ప్రవచన వరములను మరి ఆత్మల వివేచనయు మరి ఒకనికి భాషలను మరి ఒకనికి భాషలు చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి కార్యసిద్ధి కలుగజేచున్నాడు దేవుడే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆయన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్య సిద్ధి కలుగజేస్తున్నాడు మనకు ఆయన బిరుదులు ఇస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు వరాలు ఇస్తున్నాడు స్వస్థపరిచే వరం ఇస్తున్నాడు మనకు వాక్యం చెప్పే శక్తి ఇస్తున్నాడు వివేచన శక్తి ఇస్తున్నాడు ప్రవచన వరం స్వస్థపరిచే వారం ఇస్తున్నాడు దయ్యాలు నిలబొట్టే శక్తిని దేవుడు మనకు ఇస్తున్నాడు అందరిని కూడా మనలో కార్య కార్యసిద్ధి దేవుడు కలుగజేస్తున్నాడు అంట ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు అందరినీ కూడా ఏసు సమానంగా చూస్తున్నాడు ఒక్కొక్కళ్ళు కూడా ఆయన శక్తిని ప్రత్యేకంగా పెట్టిండంట ఆయన మహిమ నిమిత్తము ఆయన స్వరూపంలో మనము మార్చబడ్డకు దేవుడు మనల్ందరినీ ఆయన వరాలతో మనల్ని నింపుతున్నాడంట కాబట్టి మనము ఆయన సేవ మనము చేయాలా ఆయన కొరకు మనము ప్రయాసపడాలంట అయితే నేను ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఇంకా దేవుని ఏసుప్రభుడు నేను అసలు తెలుసుకోలేదు మేము ఐదారుగురం కలిసి మార్కెట్కి వెళ్ళాము కూరగాయలు తీసుకుంటుంటే నన్ను ఇడిచిపెట్టి అందరూ వచ్చేసిండ్రు నేను అక్కడ ఎతుకుతా ఉన్నా వీళ్ళు ఎక్కడికి పోయినరు నాతో వచ్చిన వాళ్ళందరూ అనని చెప్పి వాళ్ళు ఎతుకుతా ఉంటే దేవుణ్ణి అడుగుతున్నా ప్రభు వీళ్ళందరూ ఎక్కడికి పోయినరు దేవుణ్ణి మనసులో అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఫస్ట్ సార్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిండ్రు నువ్వు వెళ్ళు అని అన్నాడు అయినా నేను దేవుని దేవుడు నాతో మాట్లాడుతున్న గ్రహింపు నాకు లేదు నేను తిరిగి అక్కడక్కడే వెతుకుతున్నా అట్ల మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్న అప్పుడు అట్లట్లా వెళ్ళిపోతారు నా నిలిచిపెట్టి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు కదా అట్లట్లా వెళ్ళిపోతారు ఇది నిజం కాదు అని అనుకున్నా అయినా అర్ధగంట సేపు అక్కడక్కడే తిరుగుతా ఉన్నాకు మారుకట్లో కూరగాయలిగిపోయినప్పుడు కానీ ఎవరు కనిపించలేదు ఇంకా చీకట కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి త్వర త్వరగా ఇంకా బస్సు ఎక్కి ఇంటికి వస్తే అందరూ ఇంటికాడే ఉన్నారు నాతోటి కూరగాయలకు వచ్చిన వాళ్ళందరూ ఇంటికాడ ఉన్నారు కానీ నేను దేవుని మాట దేవుని మా దేవుని మాట నేను వినలేదు దేవుడు నాతో మాట్లాడతాడా అని నాకు అప్పుడు తెలియదు కానీ దేవుణ్ణి మనం అడుగుతాం ప్రభా నాతో మాట్లాడు ప్రభా నాతో మాట్లాడు ప్రభాని దేవుణ్ణి అడుగుతాం కానీ దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాట మనము వినము ఇది దేవుని స్వరము కాదనుకుంటాం మళ్ళీ రెండోసారి అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా నేను మేము రోమన్ క్రిస్టియన్స్ అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా తిరుమ అప్పుడు మాకు గ్యాస్ గ్యాస్ పోయి లేదు ఎరోషన్ పోయి పంప్ స్టవ్ ఉంటే గ్యాస్ నూనె కానీ మొత్తం తిరిగిన బస్తీ అంతా తిరుమలగిరిలో ఉన్నప్పుడు కానీ ఎవరి దగ్గర లేదు అయితే ఒక ఇంటికాడ మనోజ్ బ్రదర్లు వాక్యం చెప్తున్నారు నేను అక్కడ పోయి వాళ్ళు ఎవరు అని కూడా నాకు తెలియదు కానీ నేను అక్కడ నిలబడి వాక్యం వింటుంటే వాళ్ళు అమ్మ కూర్చో నేను అని అని చెప్పి కూర్చోమన్నారు విన్నాను ఇంకా వాక్యం అయిపోయింది అందరికి హీలింగ్ ప్రే చేసిండ్రు నేను వచ్చిన పని మర్చిపోయి గెరోసు సంగతి మర్చిపోయినా ఇప్పుడు నేను అనుకుంటున్నా మనసులో ప్రభా అంతా తిరిగినా కదా ఇప్పుడు వంట ఎట్లా చేసుకోవాలా ఎక్కడ కాసిన గెరోసిన్ దొరకలేదు మరి నాకు ఎట్లా ప్రభు అనే నేను దేవుని అడుగుతుంటే దేవుని వాక్యము రెండోసారి నాతో మాట్లాడింది ఈ నీకు దొరుకుతుంది ఎందుకు ఇట్లా దేవుని ఆత్మ ప్రేరేపణ వస్తుంది ఇది నిజమాది నిజంగా దేవుని స్వరమేనా అని చెప్పి అయింటికి వెళ్ళాము నేను అడుగుతున్నామ్మా మీ దగ్గర కెరోసిన్ ఉందా అని అన్నప్పుడు ఉందనిందామె అట్లా ప్రతి ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడతా వచ్చి మాట్లాడతా మాట్లాడతా తర్వాత దేవుడు ఎన్నో కృపవరాలతో దేవుడు నన్ను అభిషేగించిండు కానీ దేవుని సేవకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇంట్లో గొడవలు అవుతుండేది సేవకు వెళ్ళే సేవకు వెళ్ళేస్తే ఇంట్లో సాతాను అనేక ఇబ్బందులు పెట్టి నా భర్తలు దూరి అంత గడబడి గడబడి చేసేది నేను అనుకున్నా ప్రభ నా భర్త మారలేదు నేను దేవుని సేవ నేను చేయలేను ప్రభ నేను మామూలుగా విశ్వాసు నేను ఉంటా కానీ నేను నీ సేవకు వెళ్ళలేనని నేను వెనుక తీసినందుకు సాతాను నన్ను ఎన్నో బాధలు పెట్టింది శరీరంలో రోగం వచ్చింది షుగర్ వచ్చింది ఎన్నో కష్టాలు నేను అడ్డాను కానీ మళ్ళీ తిరిగి దేవుళ్ళో దేవుడిని వెతికినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఇక్కడ పరమగీతములు పరమగీతంలో రెండో అధ్యాయము ఐదులో రెండు ఇక్కడ అన్నాడు నా సహోదరి నా ప్రియురాల నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరుడి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురిచు చినుకులకు తడిసినది నాకు తలుపు తీ నా ప్రియుడు వాకిట తటుచున్నాడు ఇక్కడ ఏసు ఆయన సంఘము ఆయన ప్రియురాలు సంఘం కాబట్టి ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు వర్షంలో తడిసి తలుపు తడుతూ ఉన్నాడు ఈ ప్రియురాలు ఏం చేస్తుందంటే తలుపు తీయకుండా నేను తలుపు తీయటానికి లేట్ చేస్తుంది నేను నా పాదములు కడుపు కొంటిని నేను మరలా మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని జాలి చేసుకొని ఈమె తలుపు తీసే లోపు యేసు ప్రభు వెళ్ళిపోయిండు కానీ ఈమె యేసు వెతుకుతా ఉంది వెతుకుతా ఉంది కావలి వారు ఆమెను కొట్టిండ్రు ఆమె వెతుకుతుంటే కావలి వారు ఆమెను కొట్టిండ్రు ఆమెను గాయపరిచిండ్రు అట్లా మనం కూడా దేవుళ్ళు సేవలో ముందుకు సాగిపోవాలి ఎప్పుడు కూడా వెనుకకు మనము వెనుక మనము వేయొద్దు నేను ఎప్పుడు దేవుళ్ళు వెనుక నా భర్త మారలేదు నేను సేవకు మామూలు విశ్వాసరాలుగా చర్చికి పోతానని మామూలుగా మామూలు విశ్వాసరాలుగా ఉంటా ప్రభా నేను భర్త మారలేదు కాబట్టి నేను ఇతరులకు నేను ఏం సాక్ష్యం చెప్పాల ప్రభా నేను ఈ ఏం నడిపియాలని అట్లా మూర్ఖంగా నేను ఆలోచించి దేవుని సేవలకు నేను వెనుకబడ్డప్పుడు సైతం పట్టుకుంది శరీరం అసలు మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఏదో పోగొట్టుకున్న చర్చిలో పోయి కూసుండి ప్రార్థన చేస్తుంటే వాక్యం చెప్తుంటే నా కళ్ళ నుంచి నీళ్లు కారిపోయేది ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని ప్రభా ఎంత మంచి వాసువార్త చెప్తాకు నువ్వు నాకు ధన్యత ఇచ్చినావు ప్రభా ధన్యత నేను పోగొట్టుకున్నా ప్రభా నే నీ దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదండి ఎప్పుడు కన్నీలు గారుస్తూనే ఉండేదండి మళ్ళీ నాకు అవకాశము ఇస్తే ప్రభా మళ్ళీ సువార్త నేను చెప్తా ప్రభా దేవుడి దగ్గర నేను ఎంతో గోజాడి దేవుని దగ్గర ఏడుస్తూ ఎవరన్నా చర్చిలో కూర్చుంటే ఎవరన్నా నన్ను చూస్తారేమో ఈమె ఎందుకు ఇంత ఘనం ఏడుస్తుందని అనుకుంటారేమో అనుకొని నేను చాటుగా కళ్ళ నీళ్ళు దుడుచుకునేదాన్ని అయితే రెండు వేల సంవత్సరంలో దేవుడు నాతో రామగుండము మేము వెళ్ళినము పని కోసము అక్కడ దేవుడు నాతో మాట్లాడిండు కుమ్మరి చేతిలో కుమ్మరి కుండ చేస్తుండే ఆ కుండ విడిపోతే ఆ మట్టి మళ్ళీ తీసుకొని దానితో మరి కుండ చేసిండు అలాగా దేవుడు నన్ను తిరిగి నూతన పరిచిండు మళ్ళీ దేవుని కేబిపిఎం గ్రూప్ ద్వారా నేను మళ్ళీ తిరిగి దేవుని వాక్యము చెప్పటకు దేవుడు నాకు కృప ఇచ్చిండు దేవుడు దేవుని సేవలో మనం ఉంటేనే దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు ఎన్నో బిరుదులు మనకు ఇచ్చిండు కాబట్టి మనము మన పనులు గురించి మనము మన మన పనులు దేవుడు మనకు సమయం ఇచ్చిండు కాబట్టి సిద్ధపడ్డకు ఈ సమయంలో మనము సిద్ధపడాలంట ఎస్ యాభై ఐదులో అంటాడు ఎగోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెతకుడి ఆయన సమీపము ఉండగా ఆయనను వేడుకొనిడి అంటాడు ఏసు ప్రభు మనకు దొరికే కాలం కాబట్టి మనము ఇప్పుడే మనము ఆయనను వెతకాలంట ఆయన సమీపంగా ఉండగానే మనము ఆయనను వేడుకోవాలంట కాబట్టి దేవుడు మనకు కొంచెం కాలం తర్వాత వాక్యము అంతా కరువైపోతుంది నేను ఎప్పుడైతే సేవ మాన్నానో కానీ కుటుంబంలో దేవుడు ఏ కష్టం లేదు డబ్బుకు ఏ కొరత లేకుండా దేవుడు అన్ని చేసిండు కానీ దేవుని యొక్క సన్నిధిని ఆ దేవుని యొక్క సన్నిధిని నేను పోగొట్టుకున్నాను దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతా ఉండేవాడు ఆ యొక్క నేను పోగొట్టుకున్నాను తిరిగి దేవుడి దగ్గర నేను ఏడ్చినప్పుడు ప్రభ మళ్ళీ నన్ను సేవలో వాడుకో ప్రభాని దేవుడు నేను దేవుని దగ్గర బతింలాడి ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర గోజాడినప్పుడు దేవుడు మళ్ళీ నాకు అవకాశము ఇచ్చిండు కాబట్టి దేవుడు మనలో అందరి కృపవరాలు ఇచ్చిండు కాబట్టి మనము ఆయన సేవ మనము చేసు చేయాల లాస్ట్ గా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదకొండో వర్షంలో ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను ఎవడునూ నీ కిరీటము అపగరింపుకుండునట్లు నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొనుము జయించి వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక ఎన్నటి ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చిన నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను ఇక్కడ అంటున్నాడు నేను త్వరగా వచ్చి చిన్నాను ఎవడును నీ కిరీటము సంహరింపుకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము అని కాబట్టి మనకి దేవుడు మన అందరికి కిరీటాలు ఇచ్చిండు కాబట్టి మనము ఆ కిరీటము మన కిరీటంను ఎవరు సంహరింపకుండా మనము మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట జయించి వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎప్పటి వెలుపలికి పోడు దేవుడు ఆయన మంది ఆయన ఆయనే ఆలయం కాబట్టి ఆ పర్లోక పట్టణంలో మనం ఉంటాం కాబట్టి రాత్రి రాత్రి ఉండదు పగలు ఉండదు కానీ ఎప్పుడు దేవుడే వెలుగుగా ఉంటాడు కాబట్టి ఆ పర్లోక పట్టణం నుంచి మనం ఎప్పుడు బయటికి వెలుపటికి పోమంటారు జయించి వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటిని వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ నుండి వచ్చి దేవుని యొద్ నుండి దిగి వచ్చి నూతనమైన ఎరుసలేము అను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను సంఘంలోతో ఆత్మ ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు విన్నుగాక అని అంటున్నాడు కాబట్టి దేవుడు మనతో మనకు సమీపంగా ఉండగానే మనము దేవుణ్ణి వేడుకోవాలా ఇది ఆయన మనకు టైం ఇచ్చింది కాబట్టి ఆయన సువార్థ పని మనము చేయాలా నేను దేవుణ్ణి అడిగిన ప్రభ ఒకవేళ నేను చనిపోతే నేను నీ దగ్గరికి సువార్త పని చేయలేదు కదా చేయలేదు కదా ప్రభ నేను మామూలు విశ్వాసరాలుగా ఉంటాను అన్న కాబట్టి ప్రభా మరి నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు అనేక ఆత్మలు తీసుకొని రావాలా ప్రభాని దేవుని దగ్గర నేను గోదాడినప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మళ్ళీ కనికరించిండు దేవుడు కృప చూపించిండు కాబట్టి మనకు కలిగిన మన స్కిరిటం ఎవరు సంకరింపకుండానట్లు మనకు కలిగింది మనం గట్టిగా పట్టుకోవాలా ఆయన కొరకు మనము సేవ చేయాల సేవ చేయాల ప్రకాశిస్తున్న దీపంలాగా మనము మనుచున్న దీపాల ఉండాలా చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అమ్మాయి స్తోత్రం ప్రభా మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారిని తండ్రి దేవాతి దేవా రాజాతి రాజానికి వందనాలు ప్రభా అయా నిన్ను మేము ఎరగనప్పటికి కూడా ప్రభా నువ్వు మాకు బిరుదులు ఇచ్చినవు తండ్రి యశు ప్రభా గొప్పతనము తండ్రి మేము ఎరగనప్పటికీ కూడా ప్రభ మేము అన్ని ఉన్నప్పుడు ప్రభ మీరు మమ్మల్ని కనికరించినారు కృప చూపించారు ప్రభ నీ రక్షణ మాకు ఇచ్చారు ప్రభా నీ కోట్లాది వందనాలు ప్రభా నీ కొరకు మేము సాక్షులుగా ఉండాలా ప్రభా పరిశుద్ధుడా దేవా మీ ఇచ్చిన కృప కొరక నీ కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా ప్రభా దగల తండ్రి నీకే వందనాలు ఎసు ప్రభ తండ్రి నీ రాకడికి ప్రభా మేమందరం సిద్ధపడి ఉండాలా ప్రభ మా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి తండ్రి ఎసు ప్రభ తండ్రి సేవలో వెనుకబడి నాయన సేవ చేయకుండా ఉన్నప్పుడు తండ్రి మరి యొక్క అవకాశము నాకు ఇచ్చావు ప్రభా నీకే కోట్లాది వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతులు ప్రభా నీకు తండ్రి కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకొని ఉండాలా ప్రభా మా కిరీటము ఎవరు సంహరింపకుండా ప్రభా మేము జాగ్రత్త కలిగి మేము ఉండాలా ఎస్ ప్రభా నీ రాజ్యం నీ నీతిని మేము ఎతకాలా నిత్యము ప్రభా నీ మేము జీవించాలా ప్రభా అటు కృప మా అందరికీ దయచేయమని ఏసయ పరిశుమలందరినీ అస్తాన్ని కాప చెప్పుకుంటున్నాం మీరు అక్కడ మమ్మల్ని ప్రతి ఒక్కరుని కూడా సిద్ధపరచుమని ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ కృప పడిపి మనందరికీ సదకాలం తోడైన్ ప్రైజ్ దాడ్ అందరికీ ప్రైజ్ దాడ్ అందరికీ ప్రైజ్ ద లాడ్